సంకీర్తన సంఖ్య రెండు వందల డెబ్భై ఒకటి ఈతడు బలువుడౌటి ఈతడు బ్రహ్మమౌటీతా అమరుల మొరాలించి అసుర బాధలు మాన్పే అమరలు కెక్కుడౌటే సాక్షి అమృతము పంచిపెట్టి ఆది లక్ష్మి అమృతమధనమే అన్నిటికి సాక్షి ఇందరుండే బ్రహ్మాండాలు ఇదే కుక్షిణించుకునే ఇందరికి కుడవుటకిదియే సాక్షి కందువ వరములిచ్చు కడనెన్నడు జడవు కందువ పురాణాలలో కథలే సాక్షి ఆది బ్రహ్మ పుట్టించే మర్యాకు మీద తుదతేలే ఆది ఆదినంత్యమేతడౌట కదివో సాక్షి పాదుగా శ్రీవేంకటాద్రిపై మహిమ వెదజల్లే పాదుకొన్న ఈతని శ్రీ పాదములే సాక్షి